కళా ప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో పదిహేనో చాప్టర్ జానపద సంగీతం శాస్త్రీయ సంగీతం సంగీతం సునాదపూరితం సుస్వర సమ్మిళితం అది ప్రాంతీయమైన దేశీయమైన ఏ దేశానికి చెందిన నాగరికమైన జానపదమైన అది ఏకైక కళా ప్రపంచాన్ని అఖండ కళావాహిని జాతీయ ప్రాంతీయ అభిరుచులను మనోవృత్తులను బట్టి వివిధ ప్రాంతాలలో వెలువడే గాన స్రవంతులకు విభిన్నమైన శైలులు ఏర్పడుతుంటాయి కవిత్వంలోని శైలుల్లాగా ఈ విశాల దృష్టితో చూస్తే జానపద సంగీతానికి శాస్త్రీయ సంగీతానికి అంతర్వాహిని అయిన ఒక సాన్నిహిత్యం కనబడుతుంది ప్రపంచ సంగీతానికి మెదడు శాస్త్రీయ సంగీతం గుండే జానపద సంగీతం అని నా నమ్మకం శాస్త్రీయ సంగీతం మానవుని మేధాశక్తి వలన నిర్మితమైంది జానపద సంగీతం మానవుని గుండె నుండి ఉద్భవమైంది నాగరికులు విజ్ఞానవంతులై అల్ప సంఖ్యాకులు అయిన మానవులు ఏర్పరచుకున్న నియమాలకు బద్దమై శాస్త్రీయ సరిహద్దుల్లో సంచరించేది శాస్త్రీయ సంగీతం అనాగరికులు అసంఖ్యాకులు అయిన మానవుల గుండె లోతుల నుంచి సరిహద్దులు దాటి పొంగి పొరలేది జానపద సంగీతం శాస్త్రీయ సంగీతం శృంఖల జానపద సంగీతం విశృంఖల ఆ శృంఖలాలను తగుల్చుకున్నవారు విదుల్చుకున్నవారు కూడా కళాకారులే ఒకరు కృషి వల్ల కళాకారులైన మరొకరు అయాచితంగా కళాకారులైనవారు అంతే తేడా ఇద్దరినీ సన్నిహితుల్ని చేసే అంతర్వాహిని ఒకే సంగీతం మనమే సృష్టించుకున్న శాస్త్రానికి ఏర్పరచుకున్న నియమాలకు బద్ధమైనదే శాస్త్రీయ సంగీతం అని మనం అంటున్నాం కాబట్టి అదే నియమాలకు బద్ధము కానంత మాత్రాన జానపద సంగీతాన్ని అశాస్త్రీయం అనడానికి వీల్లేదు జానపద సంగీతానికి నియమాలున్నాయి ఎటొచ్చి అవి శా శాస్త్రీయ సంగీత నియమాల్లాగా ఆలోచించి ఏర్పరుచుకున్నవి కాక అనాలోచితంగా ఇంట్రెస్ట్ వల్ల ఏర్పడినవి శాస్త్రీయ నియమాలను ఏర్పరిచినది వ్యక్తులైతే జానపద నియమాలను ఏర్పరిచినది ప్రజా సమూహం శాస్త్రీయ సంగీతాన్ని జానపద సంగీతాన్ని సన్నిహితం చేసే లయ ఏ సంగీతమైనా దానికి ప్రాణం లయే శాస్త్రీయ సంగీతాన్ని జానపద సంగీతాన్ని సన్నిహితం చేసేది లయ ఏ సంగీతానికైనా దానికి ప్రాణం లయే అసలు ఈ సృష్టి లయబద్ధమైనది నాగరికులైన శాస్త్రీయ సంగీతజ్ఞులు లయను రక్తికి ఉపకరణంగా ఉపయోగించుకుంటున్నారు కానీ లయే జానపదుల్లో జీర్ణించి ఉంటుంది లయే వాళ్లని నడిపిస్తుంది వాళ్ల నిత్య జీవితానికి ఆధారమైన ప్రతి వృత్తి కూడా లయలోనే సాగుతుంది శాస్త్రీయ గాయకులు లయను అనుసరిస్తూ స్థిమితంగా పాడుతారు నిత్యము పనిచేసే జానపదుల్ని వాళ్ల వృత్తుల్లో ఉండే లయే పాడిస్తుంది కాబట్టి వాళ్ళు లయ కోసం ప్రాకులాడనక్కర్లేదు ఇంకా శృతి సునాద పూరితం సంగీతం కాదు అపశృతి అందరికీ వర్జ్యమే శాస్త్రీయ గాయకులు సాధకం వల్ల తమ గానాన్ని శృతిపక్వం చేస్తున్నారు జానపదులకు అలాంటి వ్యక్తిగత సాధకం లేకపోయినా సమిష్టి సాధకం వల్ల వారి గాత్రాలు శృతిపక్వంగానే ఉంటాయి ఎటొచ్చి శాస్త్రీయ గాయకులకున్న శృతి జిజ్ఞాస జానపద గాయకులకు లేకపోవచ్చు జానపద సంగీతంలో బృందగానం ఎక్కువ కాబట్టి ఆ గ్రూప్ కాన్షియస్నెస్ వల్ల అందరూ ఒకే బాటలో నడవాలి కాబట్టి నలుగురి గాత్రాలతో పాటు అందరి గాత్రాలు అప్రయత్నంగా శృతిలోనే ఉంటాయి ఏ సంగీతానికైనా సరే ఆలంకారం గమకాలే శాస్త్రీయ గాయకుల్లాగా జానపద గాయకులు గమకాలను దశ విభజించి ప్రయత్నపూర్వకంగా వాటిని ప్రయోగించకపోవచ్చు కానీ ఆ గమకాలన్నీ వారి సంగీతంలో అప్రయత్నంగా దొల్లుతూనే ఉంటాయి జంట దాటు స్ఫూరితం కంపితం పుంపితం లాంటి గమకాలన్నీ జానపదులు వాడుతున్నారు పాడే గాత్రాలకి గమకం అనేది ఉగ్గుపాలతో అలవడుతుంది రాగం లేని గానం ఉండదు కనుక శాస్త్రీయ సంగీతంలో లాగా జానపద సంగీతంలో కూడా ప్రతీ రాగము సంపూర్ణ షాడవ జాడవ రాగాలలో ఉంటుందని మనం అనుకోకూడదు జానపద గానానికి ఏ శాస్త్ర గ్రంథాలు ప్రమాణాలు కావు వాళ్ల హృదయాలే వాళ్లకు ఆధారం అందువల్ల అనుకోకుండా అప్రయత్నంగా కొన్ని పాటలు పూర్తిగా రాగాల్లో దొరిన చాలా వరకు వాళ్ల పాటల్లో రాగఛాయలు మాత్రమే కనబడుతుంటాయి తరచుగా హనుమతోడి వకుళాభరణం మాయా మాళవ గౌళ నట భైరవి కీరవాణి కరహర ప్రియ హరికాంబోజి ధీర శంకరాభరణం ఈ మేళకర్తలకు చెందిన రాగాల్లోనూ రాగఛాయల్లోనూ జానపదుల పాటలు ఉంటుంటాయి అవి వాళ్ళ మనస్తత్వాలకి ఎక్కువ సన్నిహితమైనవి అనిపిస్తుంది ముఖ్యంగా నాటకురంజి నవో నవరోజు ఏదుకుల కాంబోజి రేగుప్తి ఆనంద భైరవి ముఖారి వాళ్ళకి అభిమాన రాగాల అనిపిస్తుంది ఏ రాగము జానపదుల నోట వెలువడినా అది అప్రయత్న ఆసుధారే శాస్త్రీయ సంగీతానికి జానపద సంగీతం ప్రాతిపదిక శాస్త్రీయ సంగీతము జానపద సంగీతము పరస్పర విరుద్ధాలు అనుకోవడం సంకుచిత భావం శాస్త్రీయ జానపద సంగీతాలు ఏకైక గాన వాహిన్లో రెండు సజీవ కళాస్రవంతులు అన్న విశాల దృక్పథమే కళాకారులందరికీ ఉండాలి అప్పుడే మన కళలు బూజుపట్టకుండా నిత్య యవ్వనంగా చిరస్థాయిగా నిలుస్తాయి